అయ్యో మిమ్మల్ని అక్కడ మీరు పిచ్చుకోకుండా పెడతారేమండి అయ్యా ఏమండి మీ పేరేటో నా పేరు అండి అయ్యా అయ్యా నా పేరు వీరయ్య గారు అంటారండి వీరయ్య గారంటారా అయ్యా నా పేరు సుబ్బారాయుడు గారంటారండి ఓహో అలాగా అయ్యా చూడండి బాబు అయ్యా నేను కోర్టు పని మీద ఈ ఊరు వచ్చాను అరే కోర్టు పక్షి గారు నాట కాస్త మడిగా దేవదార్చనకు ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో చెప్పగలరా దానికి ఏమిటండి ఏమిటి దేవతార్చనగా ఇబ్బంది అవుతుందా ఏమిటి ఇదిగో చూడండి అయ్యా ఎవడా అయ్యా నాయుడు గారు ఈ ప్రక్కనే దేవాలయండి ఏమిటి శివాలయం లే చూడండి మీరే స్వయంగా వెళ్ళి అర్చన చేసుకోవచ్చు ఏమిటండి శివాలయం అంటారు అది బాబు వీరయ్య బాబు దేవతార్చన అంటే దేవతార్చన కాదండి భోజనాధికము అన్నమాట అలాగా అయ్యా నాకేం తెలుసు చూడండి ఈ ప్రక్క సందులో మేడ చూసుకున్నారా ఆ మేడండి మేడ దాని పక్కన ఇంకో డాబా ఉందా ఆ డాబా ప్రక్కన ఒక చిన్న సందు ఉన్నది మనిషి మాత్రమే నడవగలటువంటిది సందు ఆ సందులో చిన్నగా పెడితే మీ లోపలి కంట డబ్బుల పాటివారని ఉన్నారు డబ్బులు పాటి వారా అక్కడ మంచి ఆదరణ అది ఉన్నది మీరు అక్కడ రైట్ చేస్తే మహాస్పాయంగా చెప్తాం చెప్తాం అయ్యా ఇప్పుడు ఆ సందులో ఉందని చెప్పారు దాని పేరు ఒకటి కలివిచ్చారు కాదు ఆనంద విలాసం అంటారు ఆనంద విలాసం అండి చెప్తాం చాలా సంతోషం బాబు బాబు తిరిగి కడుగుతాను మీరు అక్కడికే వస్తున్నారా నేను అంటారా అయ్యా నేను అక్కడే పోటీ చేస్తూ ఉంటాను సామాన్యంగా చూడండి ఇవాళ కోర్టు ఉంది అక్కడ ఉమాతా గారి కలుగునీడర్ గారితో కాస్త చర్చించి వాయిదా వేయించి కొంచెం ఆలస్యంగా వస్తాను నా కోసం ఆగక్కర్లేదు మీరు వెళ్ళండి అయ్యారు ఎవరి కోసం ఆకుండా ఆ బోర్ ఉంటుంది పెద్ద సాటిగా వేల దక్షాలతో కలబడుతుంది మీరు చదువుకుని లోపలికి వెళ్ళి కనుక్కోండి అలాగే అలాగే మేడ చూస్తున్నారా డాస్తాను అమ్మాయ్యా కృష్ణ కృష్ణ కృష్ణ ఇది పెద్ద మేడ దీని పక్కన డాబా ఇది ఆహా ఇదే ఉండు మీరు చెప్పినట్టు సంత ఇక్కడ అదిగో పోర్టు కూడా ఉంది ఆనంద విలాసం భోజనము సుచిగా పెట్టబడును బాగుంది బాగుంది బాబు ఎవరండి ఓ లోపల ఎవరు డబ్బుల పాటి ఆనంద విరాజం గారుజం గారు ఎవరండి అమ్మా లోపలికి వెళ్ళండి ఆలస్యం అయిందేం బాబు అందరు భోజనాలు అవి ఇక వీరయ్య ఒక్కడే రావాలి వీరయ్య గారు కనపడ్డారు వస్తానండి అమ్మా పిన్ని గారు మీ పేరు తరణమ్మ బాబు తరణమ్మా ఓహో అయితే పిన్ని ఆనంద విలాసం తమ భర్త గారా అది ఏమిటయ్యా కళ్ళు కనపడ్డాలే నువ్వు తెలుసుకోలేవు ఊరుకోండి పిన్నిగారు ఏం చేస్తావు పోయిన వాడితో మనం కూడా పోతావా ఏమన్నానా ఏమిటో రోజు చూసి ఆనంద విలాసం గారు ఇంకా ఉన్నారేమో అనుకున్నా నాకేం తెలుసు అమ్మా పిన్ని గారు పోని ఆ పేరు ఏది ఆ పేరు చెరిపేసి రాకపోయారా వారి పేరు కాదు పరుగుడుగు అలాగేనమ్మా చూడండి తరేనమ్మ తల్లి నాకు కాస్త మరీ ఆచారం ఉన్నాయి బాబీ క్షణంలో తో ధరించి ఇప్పుడే చక్క వస్తాను మీరు ఈ లోపల వడ్డన అదంతా అవకాశంతో కొంచెం వేయించండి అలాగే బాబు అమ్మా ారాయణ చూడండి బాబు అమ్మా ఇదిగో వేరే కానీ వేళ వచ్చారు కాదు అడయక మరి కట్టుకోమన్నారు అవున ఉందండి ఏమిటి భోజనానికి వేళమిటి పాలు ఏమిటి తల్లి అవును బాబు ఆప్యాయంగా పిలిచారు అంతే చాలు చూడండి అమ్మా బాబు సుబ్బారాయుడు బాబు గారు అడ్డాకుడు ఇస్తాన్ని దొరకలేదు ఇదిగో తావరాకు తప్పింది కాదు చూడండి పుల్లా గుట్ర గుచ్చుకుంటాయి మా చెరువులో తావరాకులు విరివిగా దొరుకుతాయి మున్నహా ఉంటారు బాబు ఏం అనుకోకండి దానికేళ్ళండి ఏడో తామరాకు అయితేనే అడ్డాకైతేనే విస్తర తింటామా ఏమన్నానా పదార్థాలు మాత్రం విడిగా ఉండాలి కానీ తల్లి ఇదిగో చెంపు నీళ్ళు కాస్త నీళ్లు చల్లుకోండి వడ్డిస్తా అలాగే వడ్డించండి తల్లి చూడండి నాకు ఇలాంటి పట్టింపులు ఏమీ లేవండి అదిగో వీరయ్ బాబు కూడా గౌరవనికే వచ్చేసాడు రండి రండి అమ్మా వీరయ్ బాబు కూడా నా పక్కన కూర్చుంటాడు వీరయ్య రా మళ్ళీ నీకు సార్ ఎందుకు ఉన్నది సర్దుకుని ఇద్దరు తిందుగా కొంచెం ఆలస్యంగా తరడం పోనీలే ఎందుకు చూడు ఇద్దరు చదువు తింటారు ఎందుకు గాని నా దగ్గర నేను ఇంకో దోటకి పెడతావు గాని నువ్వు ఆ ఒకరిద్ద అన్నం కూడా ఇద్దరు కొంచు దించడం ఎందుకు తమాట తమాట ఆయన వేళకొచ్చిన వాళ్ళని అవతలికి పంపుతానా కర్మగారా ఇదంతా తింటే ఏ శాశ్వతమా ఒక్క ముద్ద తక్కువైతే మాత్రం పుతి మునిగిందా ఇదిగో ఈ కరుడు ఉంది చూడు ఇది ఒక కరుడా సరేనమ్మ తల్లి మొన్న రాత్రి మా అమ్మగారు ఆర్థికం ఓహో అన్న నెల్ల మొన్న మధ్యాహ్నం తిన్న మెతుకులు నాకు సరే నిన్న మధ్యాహ్నం రైలునే గడిచిపోయింది కదా నిన్న రాత్రి కూడా శనివారం నాకు ఉపవాసం ఏంటో ఈ కాస పెట్టారు మరి ఎంత మాట రాక రాక వచ్చారు రెండు రోజుల నుంచి తిండి లేదంటున్నారు అవునమ్మా అన్నమే ఉంది మీరు వీరయ్యా తినగా కాస్త పని చేసేదానికి మిగల్సాయి శాశ్వతం సుబ్బారాయుడు బాబు వైద్యం పాపడు చెప్పాడు వచ్చలో ఎంత అన్నం తక్కువ తింటే అంత ఎక్కువ కాలం బ్రతుకుతారుటే మంచి లంకనం పరమ ఔషధం అన్నాడా ఎవరు వైద్యం పాపాచార్యుడు బాబు అలాగా దరినమ్మ తల్లి సరే కానివ్వండి వడ్డించండి మరి ఇదిగో బాబు ఈ పట్టెడు వెతుకును చూడండి సత్యనారాయణ ప్రసాదం అనుకుని సత్యనారాయణ ప్రసాదమాట అన్నా పరబ్రహ్మ అన్నారు సిద్ధాంతిగా వీడు వచ్చాడు మచ్చలో సరే పరబ్రహ్మ స్వరూపం ఊడి బాగానే ఉంది మరి ఆ పై మాట ఇవ్వాలా చూడండి బాబు వంకాయ కూరేష్ బంగారాదుల రేషు వెలుగు మామిడి కాయ మహామా తరినెమ్మ తల్లి అన్ని నాకు ఇష్టమైన వెలుగు గోంగూర పచ్చరిపో తరినెమ్మ తల్లి సాక్షాత్తు అన్నపూర్ణమ్మ తల్లి మమ్మల్ని వడ్డించు నా తల్లి వడ్డించు కడుపు కానిపోతాను వడ్డి ఉన్నాయనా ఇదిగో అన్ని చేదాం అనుకున్నాను చర్యరా సైజ్వరం తగలదింది ప్రాణం ఒకటి చెయ్యలేకపోయాను ఏం అనుకోకున్నా ఆయన ప్రాణం అన్న పోయింది కదా ఇంతకీ ఒకటి చేయలేదనమాట నా పాపం పండుతోంది చేస్తావు వడ్డింతా బాబు ఇదిగో పుట్టలోది ఈ మూడవ ఇస్తున్నాను ఏమిటి కలుపుకోవటానికి ఉప్ప రాత్రుల్ ఆ మాట కూడుతున్నాయనా బుట్టలోది అనాలిలోది ఏం వెయ్యకుండా ఎరా పెడతానని ఇది వడ్డించాను ఉత్కన్నం నా కర్మం కాలిపోను అమ్మా సరినమ్మ పిన్ని పోరిగానే కాస్త కారూడైనా లేదా తల్లి లేదంటా నా ఆయన ఊటే తగినట్టు ఉండేది అది రెండు పని చేసేదానికి జ్వరం వస్తే వెయ్యక తప్పింది కాదు కాస్త పచ్చికారం వేయ కొంచెం నలుపుకొని తింటూ కానీ కమ్మ గోమన్న ఎప్పుడు కారం తప్ప ఇంకోటి తినేవాడే కాదు విడుదా కారం అంటే అన్నం మానేసేవాడు సరే అదే తగనాయి కాస్త ఇదిగో కారం ఉంది మహాబాగా ఉంటుంది ఇదిగో నాయన ఇదే వంకాయ కూర అనుకో అలాగే ఇది బంగారాదుంపుల కూర అనుకో ఇది పెరుగు ఇది గోంగూర వస్తాడు ఇదే పాయసం అనుకో ఇవే భక్ష్యాలు అనుకో ఇది గొడ్డుకరమా అనుకుంటున్నా అనుకుంటున్నా నా తల్లి ఇప్పుడిప్పుడే అనుకుంటున్నా తల్లి సరేమ్మ తల్లి మజ్జిగైనా ఉన్నాయా లేక ఏమైనా చూసి ఇవే మజ్జిగ అనుకోవాలా నా కర్మం కారా అవి ఉంటే అన్ని ఉన్నట్లేగా మా వాళ్ళకి అవి ఏమని చెప్పడానికి సిగ్గుపడి ముందుగా చెంబు గ్లాసు పెట్టాను ఏమిటి మంచినీడి దానికి తావమనే నా తల్లి సోరు ఒక పని చెయ్యమ్మా సరేనమ్మ తల్లి ఆయన మజ్జిగ లేకపోతే నువ్వేం బాధపడుకు నువ్వేం చేస్తావు పాపం నేను మాత్రం మనుషునిగానా గృహస్థుని కానా అంటావు నా కష్టాలే నీవి నీ కష్టాలే నావి ఏమాత్రం దొరక్కపోయినా ఇబ్బంది పడక కాస్త పెరుగు పెళ్ళి ఉంటే వెయ్యి తల్లి నేనేమో అనుకోలే అన్ని కూరలు ఆ పెరుగు పెళ్ళే అనుకుంటాను వెయ్యి పెరుగుంటే దాచుకుంటానా పోనీ ఆఖరికి పాలైనా సరే కాచకపోయినా సరే కాస్త పంకాలు వేసి ఇస్తే చాలు ఎంత మాటనా ఆయన నా బిడ్డరాటి వాడవు నీకు దాస్తానా బాగానే ఉంది గాని ఈ గొడ్డు గారం ఉప్పు కలుపుకు తింటాను గానీ మరి నేటి పుట్టైనా కాస్త రాలుస్తావా మరి అదే మాట రాయ నేటి గిన్న పట్టుకు వస్తాను ఉండూరు రాయనా సుబ్బారాయణి గారు నెయ్యి మటుకు మా హా అమ్మగా ఉంటుంది అదే ఇంటికాయ అమ్మా సరేనమ్మ తల్లి ఈ నేతి గరి ఉంది చూసావు పురవాయించి మరి నేను చెవాల బజార్ లో కొన్నా బజార్ లో దొరికి కూడా తగలొడతాయా మా పుట్టింటి వారి ఊళ్ళో ఎక్కడో కాకి ఎత్తుకొచ్చి పడేసింది ఈ నేతి గరిట ముత్తగా ఉంది మొదటి నుంచి చివరి వరకు ఒకే కారలాగా అని అడిగి తెచ్చుకున్నాను వడ్డిస్తాను ఆయన చెయ్యి పట్టు వడ్డిచ్చు ఏం చేస్తాం కర్మ వెయ్యి తల్లి వెయ్యి ఇదిగో చే నేను ఒకరికి పెట్టి తిన్నదాన్నే ఆయన ఇదిగో మూడు చూడండి అమ్మో తరుణమ తల్లి ప్రాణం పోతుందమ్మ నా ప్రాణం తీసావు తల్లి తచ్చాను తచ్చాను ఎవయో రాయిడ్ గారు నేను మంత్రం వచ్చాను కావాలంటే ఏం మంత్రం కాను మంత్రం బాబు మంత్రం వద్దు మన్ను వద్దు కానీ ప్రాణం తీసిందయ్యా ఈ తరుణమ తల్లి కరుణమ్మ తల్లి గరె బాగుంది అమ్మ అమ్మా గరె పోవచ్చకుండానే ఏదో చేతులు పడిందమ్మా చురుక్కు మంది ఇంకా అరచేతులోనే ఉందమ్మా పారిపోలే తల్లి అయ్యమ్మాట్రా దగ్గరికి తీసుకురా అమ్మా బా అయ్యో ఇదే నా కర్మం ఆరిపోయింది అగ్గి పెట్టి అన్నా లేదు ఒక డజన్ పెట్టిలు చెప్పిద్దామని నిన్ననే అనుకున్నాను చూడు నా జేబులో ఉంది ఆ పలుసు మాత్రం దీకు అగ్గి పెట్టి అగ్గి పెట్టి మాత్రం తగ్గుర ఏమీ లేదు నాయన చెయ్యి తడైన లేదు పొడిగా కడిగినట్లుందే సరేనమ్మా మూడు గరిట లెక్క పెట్టి మరీ నీవే చెయ్యి పొడిగిలా కడిగినట్టుంది అంటే తినే ముండా కొడుకు నేనేం తినాలమ్మా భోజనం జరుగు కానీ నేను ఎప్పు బాగానే ఉంది డబ్బులు ఇచ్చి మరీ డబ్బులు ఎందుకు ఆ ఊరికెరగా పిండి వంటలతో తిరిగి పోదావరి వచ్చావటా ఇది ఓటేలు అంటే ఏదో ఓటేలు అంటే పూట అలా ఒక ఆనంద విలాసం దాని పెట్టానే సర్లే నీ రుణం నాకెళ్ళు ఇదిగో మరింత పూటకా నెలకే కానీ సరేనమ్మా పిన్ని నీవేమి అనుకోకు వంద రూపాయలు చేద్దామనుకున్నా సమయానికి అందలేదు ఏమిటో డబ్బు చాసితో ఇవాళ ఉంటుంది రేపు పోతుంది లక్ష్మి చేసిన పిన్ని అంతో కట్టుకుపోతాం కదా చూడు ఈ బేడే రూపాయలకు ఐదు రూపాయలకు నూరు రూపాయలకు వరహానుకో కాసనకో మౌలికొని పిండావు తోట కోళ్ళు నాటికి విన్నారు రచన కీర్తిలు బంద కనకలింగేశ్వరరావు ఇతని పాత్రలు పాత్రదారులు తనినమ్మ శ్రీమతి టి సీతారత్నమ్మ సుబ్బారాయుడు శ్రీ నండూరు సుబ్బారావు బాధా